అని ఈ విధమై ఈ విధమైన ఒక ఉపేక్షాబుద్ధి డిటాచ్మెంట్ డెవలప్ చేసి ఆత్మనిష్ఠుడై ఉండవలను అంటే అర్థం ఏమిటి ఆ చైతన్య ప్రకాశం ఏదైతే ఉంటుందో ఆ చైతన్య ప్రకాశం కేంద్రంలో ఈ సంసారాన్నంతని అలాగా పెట్టి కూర్చోకూడదు అవి కేంద్రంలో అహమస్మి అంటే నేను అహమస్మి అంటే ఈ పెరిఫరిలో ఈ సంసార విషయాలన్నీ ఇంద్రియ జ్ఞానాల రూపంగా మనస్సులో థాట్స్ అండ్ ఫీలింగ్స్ రూపంగా ప్రకాశిస్తూ ఉంటాయి లెడ్ దీ దే వాటి ఎడల ఉపేక్షా బుద్ధి తప్ప దాని ఎడల చేయాల్సిందేం లేదు ఈ విధంగా అద్వయ ఆత్మతత్వాన్ని తెలుసుకునే విధంగా మనస్సుని తర్ఫీరి ఇచ్చుకోవాలి అద్వైత అవగమాయవ స్మృతిం కురియాదిత్య దానివల్ల ఏమవుతుందంటే ఏది ఆగిపోదు పిల్లలు చదువులు ఆగిపోతాయి ఏమీ ఆగిపోవు స్పాంటేనియస్గా నడుస్తూ ఉంటాయి ఎఫర్ట్లెస్గా నడుస్తూ ఉంటాయి ఏమీ ఆగిపోవు ఒక ఆయన ఫోన్ చేశాడు మా అమ్మాయి టెన్త్ క్లాస్తో అవుతోంది పరీక్షలు అయిపో పరీక్షలు టెన్త్ క్లాస్ పరీక్షలు నైన్త్ పూర్తి ప్యాస్ అయ్యే టెన్త్కి వచ్చింది టెన్త్కి చదువు ప్రారంభం చేసే ముందు వేసవకాలంలోనే ప్రారంభం చదువు వేసంకాలంలో పదిహేను రోజుల విషయాలు తీసుకోవచ్చు కదా అదేం లేదు ప్రారంభం చేసే ముందు మీ ఆశీర్వచనం తీసుకోవడానికి వస్తున్నాను నేను నువ్వు రావద్దు అని చెప్పాను ఎందువల్ల ఆశీర్వచనం టెలిఫోన్ ద్వారా నేను అందజేస్తున్నాను కాబట్టి రావద్దు ఆ టెలిఫోన్ ఒకసారి అమ్మాయికి అమ్మాయిని పిలిచి ఇగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నువ్వు ఇప్పుడు పరిగెత్తే నా దగ్గరికి ఆశీర్వచనం కోసం ఎండలో పడి రావద్దు మరో ఊరి నుంచి అక్కడికి ఏం ఎండలో నువ్వు రావద్దు నేను అటు వచ్చినప్పుడు నీకు నీతిమే చేపెట్టి ఆశీర్వదిస్తాను ఇప్పుడు ఇగో ఈ టెలిఫోను ద్వారా ఆశీర్వదిస్తున్నాను నువ్వు చదువు ఎప్పుడు మొదలు పెడుతున్నావు అని అడిగాను లేకపోయింది మా ముహూర్తం చూసుకో అక్కర్లేదు స్కూల్స్ మొదలుపెట్టేదాకా చక్కగా ఆడుకో తెలుగు పద్యాలు సుమతీ శతకం చదువుకో అదే వేమన శతకం చదువుకో ఈ మ్యాథమెటిక్స్ని ఇవన్నీ స్కూల్ తెరిచాక చదువుకోవచ్చు అంటే మరి మార్కులు తొంభై తొంభై రానక్కర్లేదు ఎనభై వచ్చినా చాలు డెబ్భై వచ్చినా కూడా చాలు పోనీ తొంభై వస్తే ఏం కొడతాయా పోనీ రాని వస్తుంటే వద్దని నేను అన్నా అవి వచ్చి ఉంటే కానీ స్పాంటేనియస్గా తొంభై వస్తాయి అనుకోండి బుద్ధిమంతురాలు అమ్మాయి నాకు తెలుసు తొంభై వచ్చినా వస్తాయి తొంభై వచ్చి బుద్ధి ఉన్న వాళ్ళకి తొంభై కావాలి డెబ్భై వచ్చి బుద్ధి వాళ్ళకి ఎనభై కావాలి తొంభై వచ్చి బుద్ధి వాళ్ళకి తొంభై అంటే మనిషి యొక్క తృష్ణ ఎప్పుడు అది చల్లారదు అని నేను కేకలేసి గట్టిగా తల్లిని తండ్రిని అమ్మాయిని కూడా గట్టిగా ఒక లెసన్ తీసుకున్న వాళ్ళకి టెలిఫోన్ మీద చూసుకునే ఐ స్టాల్డ్ దమ్ అక్కడ ఆఫ్యాం ఉండండి అక్కడ కమ్ ఇయర్ అంటే స్వామీజీ అంటే వేళాపొలంగా ఉంది పదవ తరగతి పదవ తరగతి ఆశీర్వచనం స్వామీజీ ఎందుకండి ఏదో దేవాలయానికి వెళ్ళినట్టు గాను అసలు నాకు నేను టైం ఇస్తా కానీ ఆ ఇచ్చే టైం వాల్యూబుల్ టైం క్వాలిటీ టైం ఇవ్వాలి కానీ ఇలాంటి బేకార్ టైములు ఇవ్వకూడదు సో అంటే ఆత్మస్వరూపము యొక్క కేంద్రంలో ఇవి ఉండకూడదండి సపోజ్ ఇప్పుడు నేను ఆపేసేయటం మూలంగా ఆ అమ్మాయికి మార్కులు తగ్గిపోతాయి అనుకుంటున్నారా మీరు తగ్గవు వచ్చేవేవో వస్తాయి స్పాంటేనియస్గా వచ్చేవేమో వస్తాయి దాని చుట్టూ ఇటువంటి హైప్ మనం క్రియేట్ చేయకూడదు ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే హార్మ్లెస్గా ఉంది కనుక చెప్పా సంసారంలో అన్నిటికీ ఇదే వర్తిస్తుంది మొత్తం సంసారానికి ఇదే దృష్టం మీరు ఎఫర్ట్ చేసినా చేయకపోయినా పెళ్ళి అవుతుంది నడిచే సంసారం నడుస్తుంది మీరు ఎఫర్ట్ చేసినా చేయకపోయినా తీరి కోరికలు తీరుతాయి తీరనివి తేరవు స్వామి రామశివ్యాస్జీ మహారాజ్ చెప్పేవారు కోరికలు కోరద్దు ఎందుకని నువ్వు కోరింటే అది తీరదు కోరకపోతే తేరడం మానదు ఇంకెందుకు కోరడం ఇంకెందుకు కోరడం ఇప్పుడు ఆ పెట్టిలో రిజల్ట్ ఉందండి దాని మీద కోరిక అనగా అసలు ఎందుకు కోరిక ఎందుకు పెట్టిలో రిజల్ట్ ఉంది కదా ఉంది అవి వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను అని ఉండాలా లేకపోతే దానికి ఇలా ఉండాలని కోరిక ఉండాలా ఒక స్త్రీ గర్భంలో శిశువు ఉందండి ఏ పురుషుడో స్త్రీయో ఏదొస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానని ఉండాలా లేకపోతే అది మొగాడు అయి ఉండాలి ఎందుకు మొగాడు ఎందుకు ఒక ఆయన పూజ చేస్తున్నాడు ఎందుకంటే పూజ అంటే శిశువు మగపిల్లవాడు కావాలి తప్పేం లేదు పూర్వ మగపిల్లవాడు కావాలని కూరలో తప్పేం లేదు ఒకప్పుడు ఆ వాతావరణం అలా ఉండేది తప్పేం కాదు ఈ కట్నాలో వీర్చుకోలేక ఓ పిల్లలను కావాలని కోరుకున్నాడు ఏదో తల కోరికలు పెడతాడని తర్వాత ఏదో స్వర్గానికి పోతారని ఏదో ఉన్నాయి తప్పు లేదు నేను అనుకున్నా ఇంకా ఈ అమ్మాయి గర్భవతి కాలేదేమో పూజ ఆమె ఆరో మాసం గర్భవతి అంటే ఆరో మాసం గర్భవతి వీడు కోరికతో పూజేస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఈ కోరికతోటి ఆమె సుఖప్రసవం కావాలని పూజ చేస్తే ఆ పుట్టి పిల్లాడు మగ పిల్లవాడు పుట్టాలని సంకల్పించి పూజ చేసుకున్నాడంటే ఇప్పుడు ఎలాగ హౌ టు అండర్స్టాండ్ దట్ కర్మ ఇట్ ఈస్ ఇట్ ఈ యోగక్షేమం కోసం పూజ చేయొచ్చు ఆయుర ఆరోగ్యాల కోసం పూజ సుఖ ప్రసవం కోసం పూజ అంతేగాని ఆ నెల ఉంది ఆల్రెడీ సెక్స్ ఇస్ డిటర్మిండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫిక్స్డ్ అది మగపిల్లవాడు కావాలని పూజ చేస్తున్నాడు అంటే వాడు ఎవడో చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు సలహా చెప్పినవాడు ఒకడున్నాడు కర్త కారయితా చేవ ప్రేరకశ్ చానుమోదకాళ్ళ నలుగురు కాలర్లు పట్టుకుని అడగాలి ఎలా నువ్వు ఎలాంటి సలహా వెళ్ళా ఏ బేసిస్ మీద నువ్వు సలహా చెప్పావు నువ్వు ఏ బేసిస్ మీద చేయిస్తున్నావు నువ్వు ఏ బేసిస్ మీద చేస్తున్నావు అని ముగ్గురిని అడగాలి వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దాట్ దో బేసిస్ పూజ చేయదు నేను పూజకి కాదు కాబట్టి ఎఫర్ట్లెస్గా స్పాంటేనియస్గా సంసారం నడుస్తూ ఉంటుంది దాని చుట్టూ ఆసక్తి పెట్టుకోకూడదు నిరాసక్తంగా అలా సాక్షిగా ఉంటూ ఆత్మస్వరూప నిష్ఠతో ఉంటూ వీడు ఉండాలి నడిచేది నడుస్తూ ఉంటుంది అలాగంటే అద్వైత అవగమాయవ ధ్యానం కుర్యాదు ఆ స్మృతి అంటే దిర్ధ్యాసనం ఆ ధ్యానం ఎందుకంటే అద్వై ఆత్మస్వరూపము నిర్వికల్పమైనది దానిని తెలుసుకుంటుకే చేయాల్సి ఉంటుంది అడిగి ప్రథమ భాగం అయింది రెండో భాగం అద్వైతం సమనుప్రాప్య మీరు ప్రయత్నం చేస్తే మీకు అద్వైతం వచ్చేస్తుంది మీకు ఆ ఇన్సైట్ వచ్చేస్తుంది ఇన్సైట్ అంటే ఆ అంతర్దృష్టి నేను తెలుస్తూ ఉంటున్నా ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది సో కానీ వచ్చేస్తుందంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ ఐడియాస్తో ఉంటారు వచ్చేస్తే ముఖం బాగా మెరిసిపోతుందనో ఏదో సమ్ ఫన్నీ ఐడియాస్ ఈ ఫన్నీ ఐడియాస్ ఏమీ ఉండకూడదు అదంతా తప్పదు ఎందుకంటే చాలా మిస్లీడింగ్గా ఉంటుంది అందుకోసం చెప్తున్నాను చాలా మిస్లీడింగ్గా ఉంటుంది జ్ఞాన్ అన్నవాడు హీ అపియర్స్ Very ordinary చాలా ఆర్డినరీగా కనపడతాడు కనపడ్డమే కాదు ఆయన కూడా చాలా ఆర్డినరీగా ఫీల్ అవుతాడు హీ ఫీల్స్ వెరీ ఆర్డినరీ అని ఆర్మల్ అంతేగాని ఆయనకి బాగా తెలుసున్నది ఒకటి ఉంటుంది అదేమిటంటే అద్వయ ఆత్మస్వరూపం దట్ హీ నోస్ వెరీ వెల్ అదర్ దాన్ దాట్ he is very ordinary and very normal he feels that way and he looks that way okapudu chaala ordinary ga kanapadathadu kooda maharaju a vaisham matchukune samajamlo ala vellivi varkada porvam ukag minute velthadu vellinaapudu he looks ordinary but he doesn't feel ordinary whereas gnani he looks ordinary he feels ordinary దట్ ఈస్ వాట్ జ్ఞానింగ్ ఈజ్ అంచేతనే ఒక ఒక పోస్చరింగ్ ఒక ఫ్రంట్ అంటారు ఒక ఫ్రంట్ ఒకటి సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేశాడు అంటే అది అజ్ఞానం అని అర్థం ఫ్రంట్ యూ షుడ్ నాట్ డ్యూ టు ది సొసైటీ యూ షుడ్ నాట్ ప్రజెంట్ ఫ్రంట్ టు ది సొసైటీ యూ షుడ్ బి యాజ్ ఆర్డినరీ యాజ్ పాసిబుల్ సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి కలర్ కోడ్ కూడా అది కూడా అది ఫ్రంట్ అవ్వకుండా కాషస్గా ఉండాలి అది కూడా ఫ్రంట్ అయిందంటే అది దోషమే సో జస్ట్ బి కాషస్ డోంట్ కన్వర్ట్ ఇట్ టు ఎ ఫ్రంట్ ఒక తన్ని తాను నేను ఆయమే సన్యాసి ఐఎం నాట్ ఏ గృహస్థ యాంటు షర్ట్ విసుగు తిరుగుతున్నాడు అనుకోండి తనకి తానే తేను సన్యాసిని నేను సంసారని కాను అనే ఫీలింగ్ రాదు ప్యాంటు షర్టు వేసుకు చూసి వాళ్ళకి అసలే రాదు దాంతో రెండు డిజడ్వాంటేజ్లు ఒకటి తనకి తాను నేను సన్యాసిని అనే ఫీలింగ్ లేకపోవడం అది మహాదోషం సన్యాసాశ్రమం తీసుకుని ఆ ఫీలింగ్ లేకపోవడం దోషం కాదు మరి రెండవది భిక్ష దొరకదు రెండు డిజడ్వాంటేజ్లు అందుకోసం టు కన్విన్స్ వన్ తను ఒక ఫీలింగ్లో ఆ అంబియాన్స్ ఉండాలి నేను సన్యాసిని అనే అంబియాన్స్లో బతకాలి అందుకోసం వాడికి వాడు వేషం వేసుకోవటం భిక్ష ఎదరవాళ్ళకి వీడు సన్యాసి వీడికి మనం భిక్షిద్దాము అనే ఒక సంస్కారం ఎదలవాళ్ళకి ఆ వేషాన్ని బట్టి ఆ కల్చర్లో అలా ఉంది కనుక వస్తుంది ఆ కల్చర్ని బట్టి వస్తుంది ఇదే కెనడాయో అమెరికాయో అనుకోండి మీరు ఈ డ్రెస్సులు వేసుకోకపోయినా నాట్ నెసరీ ఇప్పుడు బ్రెజిల్లో నేను పాఠం చెప్పాను విద్యార్థులకు పది రోజులు పాఠం చెప్పాను వాళ్ళు మోస్ట్ డెడికేటెడ్ పీపుల్ అందరూ వైట్ పీపుల్ బ్రెజీలియన్స్ వేరే ప్రాక్టీసింగ్ హిందూస్ కూడా వాళ్ళ ముందు సిగ్గుపడాలి అంత శ్రద్ధువులు వాళ్ళ దగ్గర వాళ్ళు పాఠం చూసుకుంటారు ధ్యానం చూసుకుంటారు తప్ప వేషం చూసుకోరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు వేషం తెలియదు వేషం కూడా మనమే నేర్పి పెట్టాలి అరే ఇలాంటి సన్యాసులు ఉంటే ఇలాంటి వేషంలో ఉంటారు అంటే ఓహో అనుకుంటారు అదర్వైజ్ దే డోంట్ మైండ్ నా క్లాస్లో మేరియాన్స్ అనే ఒక యంగ్ ఉంది ఆవిడు మామూలుగా అక్కడ వాళ్ళు బ్రెజీలియన్స్ డ్రెస్ లాగా బ్రెజిలియన్స్ డ్రెస్ అంటే కొంచెం మోడర్న్గా ఫ్యాషనబుల్గా వేస్తారు వాళ్ళు అసలు ఫ్యాషన్ పుట్టిందే బ్రెజిల్లోనా అన్నట్టుగా కూడా ఉంది సో ఆవిడు మామూలుగా వచ్చింది హాయ్ స్వామి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్ క్లాస్లో కూర్చుంది షీ షీ నో అంతే దట్ ఈజ్ హౌ షీ ఫీల్స్ సో ఓసారి అడిగింది నన్ను is it appropriate to be like this anadiyan and then i no, wanna no, no, what will you do by knowing that i will change no? and then it is not appropriate at all after then she changed she appro so akkad front lekapoyina paravaladu kaani front kaakoddu ekkada kuda so you should not make anything as front so chala cautious ga undali అద్వైతం సమనుప్రాప్య జడవల్ లోకమాచరే సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు నేను దీని గురించి నిర్మటంగా చెప్తే మీరు ఆశ్చర్య ఇట్ ఈస్ లైక్ దాట్ శాస్త్రం అంత శుద్ధంగా ఉంటుంది మీరు సమాజంలో చూసుకున్నంత గడబడగా ఏం ఎనీవే కాబట్టి సమాజము ఎడల చాలా కాషస్గా ఉండాలి అది చెప్తున్నారు తచ్చాద్వైతం అవగమ్య అహం బ్రహ్మా అహం పరం అస్మి పరం బ్రహ్మేతి అదే అదే జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా సో అహం పరం బ్రహ్మ అస్మి అని ఆయన తెలుసుకుంటూ ఉంటాడు అంటే అహం పరం బ్రహ్మాస్మి అంటే అహం రాజా అస్మి అని పూర్వం అనుకునేవాడు ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఇప్పుడు అనుకుంటున్నాడో అలా అనుకోకూడదు దట్ ఈజ్ నాట్ ద మీనింగ్ మీనింగ్ ఏమిటంటే ఇప్పుడు చూడండి Miro, you feel yourself as existence. That is why there is a feeling of ahamasmiya. What is the feeling of ahamasmiya? There is no feeling of ahamasmiya. I am. I am is the fundamental being of every individual. Fundamental uh, uh, core of every individual. Core of the person. Ahamasmiya. That's why this ahamasmiya is the result of ahamasmiya. it is a, a sense oka feeling oka oka chetana deni yokka chetana unithi yokka chetana aham asmi ante uh, chetana satti yokka chetana kani eto anti sat limited sat parichinna maina sat ye vidhanga limited hu. separate from everything else aa vidhanga limited kabatti sarvamu kante bhinnamaina parichinna maina alopamaina ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉండడం మనుగడ ఏది కలదో అది నాకు తెలుస్తూ ఉంటుంది ఇది అయామ్ ఇది అహమస్మి అంటే అర్థం అది కాబట్టి అహమస్మిలో ఉన్నటువంటి ఆ పరిచ్ఛేదాన్ని తీసేసారనుకోండి తీసేస్తే ఇప్పుడు ఏముంటుంది ఒక పెర్సనల్ ఎగ్జిస్టెన్స్ కాకుండా ఇంపెర్సనల్ ఎగ్జిస్టెన్స్ ద బీయింగ్ గా ఉంటాడు అయానెస్ పోయి ద బీయింగ్ అయామ్నెస్ కి బీయింగ్ కి తేడా ఏమిటండి అయామ్నెస్ ఈజ్ బీయింగ్ లిమిటెడ్ ఇన్ ఎటాకాశానికి మఠాకాశానికి మహాకాశానికి తేడా ఏమిటి ఘటాకాశము అంటే మహాకాశమే ఆ ఘటము యొక్క పరిమాణానికి పరిమితమై ఉండు ఆ విధంగా ఈ దేహము ఈ ఇంద్రియములు ఈ మనస్సు ఈ పర్సనాలిటీ ఒక వ్యక్తిత్వం ఉంది కదా ఈ వ్యక్తిత్వానికి పరిమితమై ఉండే సత్ అది అహమస్మి ఆ పరిమితి తీసేసారనుకోండి అప్పుడు ఇంకేముంటుంది అస్మియే ఉంటుంది ఇంకా అస్మి అని కూడా అనద్దుదాన్ని ఎందుకంటే అహం తీసేస్తే ఇంకా ఉత్తమ పురుష ప్రత్యయానికి ఏమీ వాల్యూ లేదు ఆ విప్పుకి వాల్యూ ఏమి లేదు అది అస్ అస్ కింద మిగిలిపోతుంది అస్ అంటే ఏమిటండి భూ భూ భూ అంటే ఏమిటండి సత్తాయా it is impersonal existence the being undefined and undifferentiated undesignated being mahatula la untu mahatmu they are like that but a river is flowing a river i am ganga i am godavari i am flowing in south india i was born in nasikathri mukha సముద్రంలో బంగాఖాతంలో కలుస్తాను నా నేను మహారాష్ట్ర నుంచి వెళ్తాను నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాను నేను తెలంగాణ ఇలా ఇలా ఈ రివర్ చెప్తున్నాయి మాటలన్నీ రివర్ యొక్క ఎగ్జిస్టెన్స్లో ఇవన్నీ ఉన్నాయా లేవు ఇవన్నీ దాన్ని తిరిగి ఎవరు వేశారు ఇతరులు వేశారు మనం వేశాం దాని ఎగ్జిస్టెన్స్లో ఏముంది ఇట్ ఈజ్ వాటర్ ఇన్ ఫ్లో అంతే మహాత్మ ఎగ్జిస్టెన్స్ అలా ఉంటుంది ప్యూర్ ఫ్లో ఆ ఏ రకమైన డెసిగ్నేషన్ ఉండదు ఆ విధంగా మహాత్ములు ఉంటారు అది అర్థం అద్వై ఆత్మతత్వాన్ని తెలుసుకోవడము అంటే అర్థం అది అహం పరం బ్రహ్మేతి విదిత్వా పరం బ్రహ్మ అంటే ఏమిటండి వాట్ ఈస్ దట్ పరం బ్రహ్మ అచనాయాద్యతీతం సో భాష్యకారులు అనేక పర్యాయాన్ని పదాన్ని వాడతారు అచనాయాద్యతీతం బ్రహ్మ అంటూ ఉంటారు అశనాయా అంటే ఆకలి ఆ పదం అలాంటిది అశనాయా అశితుం ఇచ్చా ఇచ్చార్థంలో విచి విచిత్రమైన సన్నంత ప్రయోగం అది నిపాత అనుకుంటాను అశనాయా అంటే అషితు అది మీరు సన్నంతం చేస్తే జిఘత్సా అవుతుంది కానీ అశనాయా అన్నది సన్నంతార్థం ఉన్న పదం అశనాయా పిపాస పాతు సన్నంత స్పష్టంగా కనపడుతుంది అది ఆదిశబ్దం చేత అది గ్రహించాలి ఆకలి దప్పిక అక్కడికి పెట్టారు మౌలికంగా ఎందుకంటే వీడికి ఆకలి ఇప్పుడు వీడికి దప్పిక వేసినప్పుడు దాహంతో ఉన్నాడు అనుకోండి వీడి దాహం మండిపోతుంది మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు ఈమె నా పెళ్ళాము ఈమె నా ఇంకా పెళ్లి చేయలేదు కట్నంతో పెళ్లి చేయాలి వీడి నా కొడుకు చెప్పిన మాటలు ఇవన్నీ పక్కకి పోతాయి ఈ సంవసారం అంతా పకికి పోతుంది పకిం పోయి వీడి పర్సనాలి ఇంతకుముందు పర్సనాలిటీ అంటే ఏమిటి వీడి పర్సనాలిటీ ఎక్కడ వ్యాపించుంది వీడి పర్సనాలిటీ ఎంత వ్యాప్తి దానికి మీ అండ్ మై ఫ్యామిలీ అంత మై బ్యాంక్ అకౌంట్ ఇంకొంచెం ఎవరి సంస్కారం పడింది మై నా కులం నా వర్ణం నా వర్గం అలా కూడా వ్యాపించుంటుండే వాటెవర్ మీ అండ్ మై ఫ్యామిలీ అని వ్యాప్తి వీడికి దాహం మండిపోతుంది ఇప్పుడు ఆ వ్యాప్తి ఎక్క ఎంత ఉంటుంది ఇట్ ఈస్ జస్ట్ కాన్సంట్రేటెడ్ ఇన్ వన్ ఆస్పెక్ట్ ఓన్లీ అప్పుడు ఏమున్నాయి అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందంటే ఉండాలి ప్రోగ్రెస్ రిపోర్ట్ తగ్గే తర్వాత చూద్దాం ముందు నాకు ఒక క్లాసులో మంచి నీళ్ళు తీసుకురా మంచి నీళ్ళు తగ్గాక దప్పిక తీరాక అప్పుడు మళ్ళీ పర్సనాలిటీ అది విస్తరించి మీ అండ్ మై ఫ్యామిలీకి వచ్చాక అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకురామని తీసుకొచ్చి అప్పుడు దుఃఖిస్తూ ఉంటాడు మార్కులు తక్కువ వచ్చాయని తక్కువ వచ్చాయంటే ఎంత వచ్చాయి ఎనభై వస్తే తక్కువ వచ్చాయని దుఃఖిస్తూ ఇంకెవరు ధరిస్తారు వీళ్ళని ఎనభై ఐదు వస్తే తక్కువ వచ్చేయని దుఃఖించి ఇవన్నీ భరించగలరు ఎనభై ఐదు వస్తే ఆశీర్వదించి చాలా సంతోషించారు రవీంద్రనాథ్ ఠాగూర్ మనవరాలు ఉంది స్కూల్ నుంచి వచ్చింది తాతగారు ఓళ్ళోకి తాతగారు ఇవాళ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి ఓ చాలా సంతోషం నువ్వు ప్యాస్ అయ్యావంటే నేను అని నేను ఫస్ట్ క్లాస్లో వేశాను చాలా సంతోషం అని ఆయన పాపం బుధం తట్టి ఒళ్ళు కూర్చిపెట్టని కబులు చెప్తున్నాను అంటే అడిగింది తాత నాకేమో మన పక్కింటి వాళ్ళ అమ్మాయికి నాకంత ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ నేను దాని గురించి ఏమి పట్టించుకోవట్లేదు నేను అలాగే పోటీ పెట్టుకోదలుచుకోలేదు నాకు వచ్చిన మార్కులు నాకు వచ్చాయి అని చెప్పింది చాలా సంతోషం అమ్మా నువ్వు మాకు కూడా గుణపాఠం నేర్పట్లా ఉన్నావు నీ నుంచి నేను గుణపాఠాన్ని నేర్చుకుంటున్నాను మనకు వచ్చింది మనకు ఉన్నది మనకు ఉన్నది మనం ఇంకొకళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి అసలు పోల్చుకునే వద్దు మనకి స్పర్ధ వద్దు కాంపిటీషన్ అనేదే వద్దు వాట్ వీ హ్యావ్ వీ హ్యావ్ వై షుడ్ బీ కంపీట్ అని ఆయన అంటారు ఈ మాట ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళి చెప్తే వాళ్ళు ఇంకో రెండోసారి మిమ్మల్ని దేనికి పిలవరు కూడా ఏదైనా స్కూల్కి వెళ్ళి చెప్పారనుకోండి ఇది వాళ్ళు రెండోసారి పిలుస్తారా పిల్లవరు వాళ్ళకి ఏమని చెప్పాలి మీరు ఇంకా బాగా కంపీట్ చేయాలి మీ పక్కన ఉన్న స్కూల్ కంటే మీకు ఎక్కువ రిజల్ట్ రావాలి అని చెప్పేస్తే బాగా చప్పట్లో కొట్టి ఓ మూమెంటో ఒకటిచ్చి పంపిస్తారు ఆ మొమెంటో ఏంటి చెక్కతో చేసి దాని మీద వేసి ఇస్తారు అది మోసుకు తెచ్చుకుని పెట్టుకోవాలి మొన్న నాకు ఎవరో మొమెంటో ఇచ్చారు నేను మళ్ళీ మీకు మీరు అట్టే పెట్టండి దీన్ని ఆశీర్వద్ది అంటే వాళ్ళు కాదండి మీరు పట్టుకెళ్ళండి అంటారు నేను పట్టుకెళ్ళను కాదండి మీ దగ్గర పెట్టుకోవా నన్నీ అది వాళ్ళకే అప్పచెప్పుచ్చారు అది చోట్లేదా కొంత కొంత ఒప్పుకోరు అప్పుడు మోసుకొచ్చి లోపల పెడతాను అది ఎవరినైనా అడిగితే ఇద్దామని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఏదో మోమెంటో ఐడెంటిఫికేషన్ కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే చూడు నీకు ఆకలి వేసినప్పుడు నీకు అద్వైత జ్ఞానాన్ని గుర్తింపుచ్చుకో అమ్మా వెళ్ళిపోతున్నారా అటుకేస్తూ చూడండి ఒకసారి సో ఆకలి వేసినప్పుడు ఈ ఆకలి నాకు కాదు ఈ ఆకలి సినిమాలో భాగము తెరకి సంబంధించింది కాదు అని తెలుసు బోయినం మానేయొద్దు బోయినం చేయదు ఆకలికి పరిష్కారం చేసుకోవటం ఏ హాంగేదో ఆహారం పడేస్తే అది ఉంటుంది ఆకలికి పరిష్కారం చేయొద్దంటాం లేదు ఆయన ఆయన ఏమంటున్నారంటే నీకు ఆకలి వేసినప్పుడు That is where the personality is concentrated. Oxide Surinatal Medi Omicam 만 is very unknown to you Tell them as an chamado one that is sound tródiham And also some Этот Acts captains on the opinings ello. Is this Yevton Kann essereenda? Mr. purchased tudo in the US Lord indemn olarak control over water Tea alone For bugs to collect and collect juice With soft warnings, they would 72 ఈ అదొక కేటగిరీ సాక్షాత్ పరోక్షాత్ అనేది ఒక కేటగిరీ నాకు బాగా ఇప్పటికీ గుర్తు సాక్షాత్ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ అనే ఒక వాక్యం సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ అది మన నాయనగారు చెప్తూ ఉండేవాడు అక్కడ పంచమీ విభక్తి వివక్షితం కాదు సాక్షాత్ పరోక్షం ఇత్యర్థ అని చెప్తుంది పంచమీ విభక్తి సాక్షాత్ లో విభక్తి లేదండి సాక్షా అపరోక్షలో ఉంది ఎందుకంటే అపరోక్షం అపరోక్షాత్ అక్కడ పంచమీ విభక్తి వివక్షితం కాదు అంటే దాని మీద ఫోకస్ లేదు అది గురించి అలా ప్రవాహంలో వచ్చిన పంచమీ విభక్తి తప్ప దానికి అర్థమేం లేదు మరి ఏమిటి అర్థం దానికి సాక్షాత్ అపరోక్షం ఇచ్చ అంతే అర్థం దానికి అదొక కేటగిరీ కేటగిరీ అంటే చూడండి ప్రత్యక్షం అంటే కంటికి కనపడి కాదండి ఇప్పుడు స్వర్గం ఉంది అది ప్రత్యక్షమా కాదు అంటే కంటికి ఎదురుగా లేదు కంటికి కాన రాకుండా ఎక్కడో ఉండే పరోక్షం అక్షం ప్రతి పరం అది ఓకారం ఎక్కడి నుంచి వచ్చిందని అడగద్దు అవన్నీ నిపాతలు అక్షం ప్రతి అక్షం అంటే ఇంద్రియం ఇంద్రియానికి అభిముఖంగా ఉండేది ప్రత్యక్షం ఇంద్రియానికి ఇంద్రియమునకు గోచరము కాకుండా ఎక్కడో ఉండేది పరోక్షం ఇప్పుడు మనస్సులో సుఖ ఉంటాయి మనస్సులో థాట్స్ ఉంటాయి ఇవి ప్రత్యక్షమా కాదు పరోక్షమా కాదు మీకు తెలుస్తూ ఉంటాయి వాటిని అపరోక్షం అంటారు మీ మనస్సులో ఉండే సుఖ దుఃఖాలని అపరోక్షము అని అంటారు కదండి సో ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు థర్డ్ క్యాటగిరీ ఓకే మీ మనస్సులో సుఖ దుఃఖాలు ఎవరికి తెలుస్తున్నాయి మీకు తెలుస్తున్నాయి కాబట్టి మీరు మీరు అపరోక్షం కాదు మీ మనస్సు మీకు అపరోక్షం మీ మనస్సు మీకు అపరోక్షం మరి మీరేమిటి మీరు సాక్షి సాక్షాత్ అయితే మీరు పరోక్షమా కాదు మీరు సాక్షాత్ అరోక్షం అంటే అపరోక్షమైన మనస్సు యొక్క థాట్స్ని ఫీలింగ్స్ని కూడా సాక్షి భావంతో తెలుసుకుంటూ ఉండే ఆ సాక్షి చైతన్యమేది కలదో అది సాక్షాద్ అరోక్షం అది బ్రహ్మ సాక్షాద పరోక్షాత్ బ్రహ్మ అంటే ఏదైతే సాక్షాద పరోక్షం సాక్షి చైతన్యము కలదో అది బ్రహ్మ దాన్ని మహావాక్యము కాబట్టి అదే శంకరులు సాక్షాద పరోక్షాత్ అంటే మీరు ఇలా ధ్యానంలో కూర్చుని దేహాన్ని వీక్షణ చేసి తర్వాత మనోవీక్షణ మనస్సుని మీరు వీక్షించినప్పుడు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెందితే మీరు జీవుడు సంసారి అయి కూర్చుంటారు తాదాత్మ్యం చెందకుండగా మనస్సును అలా వీక్షించినప్పుడు ఆ వీక్షించే సాక్షి చైతన్యము అది బ్రహ్మ అది బ్రహ్మ అంతే కాబట్టి ఇంత బ్రహ్మ కోసం వెతకద్దు ఎందుకంటే బ్రహ్మ కోసం వెతుకుతున్నంతసేపు అది అదర్ ఉండిపోతుంది కాబట్టి ఆ వెతుకులాట ఆ అన్వేషణ వ్యర్థం అది ఫలించదు బ్రహ్మ బ్రహ్మ ఎప్పుడు మీకు లభిస్తుందంటే బ్రహ్మ కోసం వెతకడం మానేస్తే లభిస్తుంది ఎందుకంటే ఎందుకో తెలుసిన బ్రహ్మ అంటే ఆత్మలే దానికోసం వెతుకుతుంటే కనపడుతుందా ఇప్పుడు దీనికి కంటగత జామీకరణ న్యాయం రాణిగారు నెక్లెస్ కోసం వెతుకుతున్నంత సేపు కనపడుతుంది వెతకడం మానేసి తనలో తానున్నప్పుడు కనపడుతుంది అదేవిధంగా బ్రహ్మ కోసం వెతుకుతుంటే మీకు కనపడుతుంది ముందు వెతకడం మానేయాలి మీరు బ్రహ్మ అన్వేషణ మానేయాలి బ్రహ్మ గురించి ఆలోచించడం మానేయాలి బ్రహ్మ గురించి ఆలోచిస్తే మీకు దొరికిదేమిటి బుద్ధి ఎందు పరిచ్ఛన్నమైన అబ్రహ్మే దొరుకుతుంది ఇప్పుడు మైండ్ సైలెన్స్లో వెళ్ళిపోమంటే మీరు సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి సైలెన్స్ ఈజ్ నాట్ ది ఐడియా ఆఫ్ సైలెన్స్ సైలెన్స్ గురించి ఒక ఐడియా ఉంటుంది అది సైలెన్స్ కాదు లేకపోతే ఎస్ఐఎల్ఈఎంసీఈ స్పెల్లింగ్ అది సైలెన్స్ కాదు మొన్న స్వామీజీ సైలెన్స్గా ఉండమన్నాడు అది సైలెన్స్ కాదు ఇప్పుడు నేను సైలెన్స్ లో ఉంటాను అది సైలెన్స్ కాదు ఇవేమీ సైలెన్స్ కాదు మరి ఇంక సైలెన్స్ ఏమిటి ఏమిటో అలా చెప్తాను సైలెన్స్ ఈజ్ సైలెన్స్ అంతే చొప్ సపోజ్ ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అనిపించింది అనుకోండి పోయింది సైలెన్స్ నిద్ర నాకు ఇప్పుడు నిద్రపెట్టేసింది అన్నట్టు అయితే నేను నిద్రపోతున్నాను అది నిద్ర అవుతుందా నేను నిద్రపోతున్నాను అనే భావన లేనప్పుడు నిద్ర నేను ఇప్పుడు నిద్ర ఏమైనా నిద్రపోయి తీరాలి అనే అనే ప్రయత్నం మానేసినప్పుడు అప్పుడు నిద్ర లభిస్తుంది అలాగే సైలెన్స్కి సరెండర్ అయిపోవాలి ధ్యానంలో సైలెన్స్ని క్యాప్చర్ చేసి పనిచేయకూడదు సైలెన్స్ని పట్టుకునే ప్రయత్నం చేయకూడదు సరెండర్ టు సైలెన్స్ అలౌ ది సైలెన్స్ టు ఎన్గల్ఫ్ యూ ఆ సైలెన్స్ అది బ్రహ్మ అందుచేతనే నిన్న చెప్పాను పాఠంలో శబ్దధ్యానము రూప రూపధ్యానము కంటే శబ్దధ్యానం గొప్పది శబ్దధ్యానం కంటే అధ్యానం గొప్పది ఎందుకంటే అది బ్రహ్మది అది సర్వోత్తమైన స్పిరిచువల్ సాధన అజం ఆత్మానం ఆత్మకి పుట్టుక లేదు ఈ పుట్టుకలేదు అనేదాని గురించి నేను చాలా విచారం చేశాను అంటే అస్తమానం వస్తుంది ఎన్నిసార్లు వస్తుందంటే లక్ష సార్లు వస్తుంది మిమ్మల్ని విడిచిపెట్టద్దు వెంటబడుతూ ఉంటుంది అజం అజం అజం అజం భాగవతం చూస్తూ ఉంటే ప్రతి శ్లోకంలోనూ అజం అని వస్తుంది ఏ అజం పట్టుకుని ఇలాగ ఉరికే విసికిత్తించిస్తున్నారనిపిస్తుంది గీతం మొదలు పెడితే అజో నిత్య శాస్త్రతో ఇంపు రాణహానికి అజాన అస్తమానం వస్తుంది అజోప్రసన్న విజయాత్మ ఎక్కడ పడితే అక్కడ అజహ ఏమండ ఇది ఇటు ఇలా ఉంటుంది శాస్త్రం ఇంకా మనవాళ్ళు నేను పుట్టాను అని వీడు ఎప్పుడు నేను పుట్టానున్న పోలే నాకు పుట్టుకలేదని ఒకసారి కూడా అనుకోడు నేను పుట్టాను నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చాయి అంటే వీడు పుట్టినట్టే కదా అరవై ఏళ్ళు వచ్చినవాడు పుట్టిన వాటే కదా ఎలాంటి నాకు అరవై ఏళ్ళు వచ్చాయని పెద్ద ఫంక్షన్ చేస్తారు వీడికి అరవై ఏళ్ళు వస్తే ఫంక్షన్ ఎందుకండి వీడే అరవై ఏళ్ళని అలాగా తోసి మళ్ళీ తోసి మళ్ళీ తోసి కష్టపడి తోసి తోసి తోసి తీసుకొచ్చాడు వీడి అరవై ఏళ్ళని వీడేం తోయ్యలేదు పెట్టలేదు అవి వచ్చాయంతే దానికి వీడు క్రెడిట్ తీసుకోవడం ఏమిటి అన ఉండదానికి వీడు క్రెడిట్ తీసుకుంటాడు పోని క్రెడిట్ తీసుకున్నాడు నాకు అరవై ఏళ్ళు వచ్చారు కాబట్టి మీరందరూ ఫంక్షన్ చేయడం ఏమిటి అదేమన్యాయం టు ఎక్స్ప్లాయిటేషన్ అది దాన్ని ఏమన్నా ఇప్పుడు మీరందరూ నా పాఠం నా దగ్గర పాఠం చదివారు కాబట్టి మీరేం చేస్తారంటే నాకు అరవై ఏళ్ళు వచ్చేది కనుక నాకు అలంకారాలు వేసి నాకేమో కిరీటం పెట్టి పెద్ద పెద్ద మాలలు వేసి కొత్త సిల్క్ డ్రెస్సులు కట్టి ఒక ఈ మంచెలాంటి ఒకటి తయారు చేసి ఆ మంచి మీద నన్ను కూర్చోబెట్టి ఉరేగించమని చెప్పేసి నేను మీకు అందరికీ పురమాయించానంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ప్లాయిటేషన్లో దానికి ఇంకో పేరు కూడా ఉంది ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ బ్లాక్మెయిల్ ఇన్ బుటేస్ ఏదో పాఠం చెప్పిన పాపానికి అటువంటి పనిలో జనాలని ప్రవేశపెట్టడం ఇట్ ఈస్ స్పిరిచువల్ బ్లాక్మెయిల్ ఇంగ్ బిటర్స్ చాలా తప్పదు సో ఇటువైపు ఇలా ఉంటుంది సమాజ చూస్తే ఇలా ఉంటుంది శాస్త్రంలో పుస్తకం తీస్తే ఇలా ఉంటుంది అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ వెళ్ళి అనిపించి ఫోన్లో సన్యాసం తీసుకున్నాం ఏదో కొంచెం పని చేసాం ఎందుకంటే అంత తన తన మీద తనకి అంతటి నెగిటివ్ వచ్చేసిన తర్వాత ఇంకా సంసారంలో ఉండకూడదు ఏదో వాళ్ళ అంత మన బతు మనం బతుకు బికాజ్ మేరీ వాట్ ఈస్ రాంగ్ వీళ్ళందరూ రాంగ్ అని అనడానికి కూడా చెప్పడానికి వినడానికి కూడా అంత పెద్ద బాగులేదు కాబట్టి సంథింగ్ మస్ట్లీ రాంగ్ విత్ మీరు శాస్త్రం రాంగ్ అని ఎలా అంటాం శాస్త్రం రాంగ్ అనర్థం వీళ్ళందరూ రాంగ్ అనద్దు సమ్థింగ్ ఇది రాంగ్ వి నా అండర్స్టాండింగ్లో ఏమైనా తప్పు ఉండాలి అని నాకు అనిపించి మళ్ళీ ఒకసారి భగవాన్ మహర్షి నిసర్గద మహారాజ్ ఇటువంటి మహాత్ముల యొక్క బోధలో అవి చూస్తే అదే మన అండర్స్టాండింగ్లో తప్పేం లేదండి మన అండర్స్టాండింగ్ బానే ఉందేమో అనిపిస్తుంది మళ్ళీ సో వేదాంతం చదువుతో ఇట్స్ ఎ హ్యూజ్ కాంట్రడిక్షన్ ఏం పోనీ కాంట్రడిక్షన్ ఉంటే తప్పేంటంటే కాంట్రడిక్షన్ ఉన్నంతకాలం మీకు ఆ ఇన్సైట్ రాదు యూఆర్ నెగేటింగ్ యువర్ ఓన్ స్వరూప ఇన్సైట్ రాదు అది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏమిటంటే వన్ షుడ్ రైజ్ అబౌ ది కాంట్రడిక్షన్స్ కాంట్రడిక్షన్స్లో ఉండిపోతారు జనులు అంచేతనే ఆ వేదాంతం అదే వండబడుతుంది ఇది ఎలాగంటే డైటింగ్ చేస్తున్నాం నేను ఓసారి వాకింగ్కి బయలుదేరాను ఓ మహాత్ముడు చూసాడు ఏం చేస్తున్నావు అన్నాడు వాకింగ్కి వెళ్తున్నాం ఎందుకు వాకింగ్ పుష్పం పుష్కంటూ కూర్చోవచ్చు కదా అన్నాడు కాదా ఒళ్ళు వచ్చేస్తుంది తిండి తగ్గించు బాగుంది ఆ ప్రిన్స్పుల్ ఊరికే ఎందుకు వాకింగ్ వాకింగ్లు ఇవి పనులు తీయడాలు ఇవెందుకు తిండి తగ్గిస్తే పోతుంది కదా అన్నాడు ప్రిన్సిపుల్ అట్లీస్ట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యధాంతా ఇది బాగానే ఉండేది తర్వాత నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను అంటే తప్పని చెప్పాడు దాంతో దాన్ని ఆ ప్రిన్సిపుల్ని నేను విదిలిపెట్టేసాను ఎందుకంటే మొబిలిటీ ఉండాలి తిండి తగ్గిస్తే వెయిట్ తగ్గడం అది దానివల్ల ఒక రకమైన ఒక రకమైన ఎనర్ట్నెస్ డెవలప్ అవుతుంది బాడీస్ మజిల్స్ అవి ఆరోగ్యంగా ఉండవు ఇది ఎలా ఉందంటే పెట్రోల్లో పెట్రోల్ పోస్తున్నాం కారు నడుస్తుంది కాబట్టి పెట్రోల్ పోస్తున్నాం అయితే నడపడం మానేసే పెట్రోల్ పోయక్కర్లేదు అన్నట్టుంది దానివల్ల కారు చెడిపోతుంది కాబట్టి ఈ మజిల్స్ తర్వాత కీళ్ళు ఇవన్నీ కూడా ఆ మొబిలిటీని పోగొట్టుకుంటాయి దానివల్ల ఒక మారిబండ్ స్టేట్ వస్తుంది విచ్ ఈజ్ నాట్ గుడ్ కాబట్టి కానీ ఆయన అన్న ప్రిన్సిపుల్ కరెక్ట్ బేసిక్ ప్రిన్సిపుల్ ఆయన పట్టుకున్నది కరెక్ట్ కాబట్టి దాని స్పిరిట్ మనం తీసుకుని మనమేం బాడీ బిల్డప్ ఇది చేయనక్కర్లా శరీరాన్ని మొబిలిటీ మెయింటైన్ చేసేంత ఎక్సర్సైజ్ చేయటం అవసరం కొంత మినిమం ఎక్సర్సైజ్ తిండి తగ్గించటం అన్నది అది బంగారం లాంటి సూత్రం దాంట్లో ఎందుకు తిరుగులేదు అది కఠినమైన విషయం కానీ ఇట్స్ ఎ గ్రేట్ ప్రిన్సిపల్ వాస్తవంలో ఇప్పుడు మనం తింటున్నంత తిన కళ మనం ఏం చేస్తామంటే పోటీలు పని తింటాం స్వామీజీ మీద ప్రేమతోటి గృహస్థులు భోజనం పెడతారు వాళ్ళు భోజనం పెడుతున్నారు కాబట్టి మనం తింటూ మనం తింటున్నాం కాబట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు ఇలాగే పరస్పర ఆగ్వాంటుంది దాంతో పోటీ పడి తింటూ ఉంటాం ఓవరాల్గా ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువైంది ఒకప్పుడు ఫుడ్ అవైలబిలిటీ తక్కువగా ఉండేది అప్పుడు పెట్టి తక్కువ పెట్టి తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఇప్పుడు ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ సో దాంతో ఏమవుతుందంటే పెట్టి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు తినేవాళ్ళు ఎక్కువ తినేస్తూ ఉంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రొడ్యూసర్స్ సో మచ్ వీట్ దట్ యునైటెడ్ అక్కడ అమెరికాకి అంత వీట్ అక్కర్లా వాళ్ళకి కావాల్సిన వీటి కంటే సుమారు ఐదారు రేట్లు ఎక్కువ వీటికి ప్రొడ్యూస్ చేస్తారు అంచేత వీటి కన్స్యూమ్ చేయాలి ఎందుకంటే మీరు కన్స్యూమ్ చేయకముందే అక్కడ పంట వేసేస్తారు అప్పుడే అయోబా మొదలైన స్టేట్స్లో పంట వేసేస్తారు అక్కడ నుంచి మళ్ళీ మౌంటైన్స్ అండ్ మౌంటైన్స్ ఆఫ్ క్వాలిటీ వీటి వచ్చేస్తుంది అంతకుముందు సంవత్సరం మౌంటైన్స్ ఇంకా అలాగే ఉన్నాయి వాటిని కన్స్యూమ్ చేయండి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీటి ధరలు తగ్గించి అమ్ముతారు మార్కెట్లో కాబట్టి మీకు బ్రెడ్ ఇవ్వమంటే ఇంత ఇస్తుంది బర్గర్ అని ఉంటుంది అలా నోరు తెరిచిన పట్టదర్గ ఇక్కడ మన దగ్గర బ్రెడ్ స్లైస్ ఎంత సన్నగా ఉంటుందంటే దాన్ని టోస్ట్ చేద్దామంటే మాడిపోతుంది అది మీరు ఒక్క మెసరి కాళ్ళు కోసుకుంటాడు ఎందుకంటే టూ థిన్ అక్కడ బ్రెడ్ కొంటే మీకు ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్లకి రెండు రెట్లుంటుంది హై క్వాలిటీ బ్రెడ్ ప్రతిది సైజ్ బిగ్ ఎవరింగ్ ఈజ్ బిగ్ ఇన్ అమెరికా ఎందుకంటే వాళ్ళు కన్స్యూమ్ చేయాలి నీట్ కన్సూమ్ చేయాలి అది కన్సూమ్ అవ్వదు అలా ఉంటుంది ఎనివే కాబట్టి సో అజం అజం ఆత్మానం ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు ఆ విషయం గట్టిగా బలంగా మనసులో నాటుకున్నట్లయితే వివేకం బాగా వస్తుంది లేకపోతే దేహాభిమానంలో పడి కొట్టుంపుతూ ఉంటారు దేహాభిమానం చాలా విదూరమైన సమాచారం అజం ఆత్మానం ఆత్మానం జ్ఞాత్వ ఆ విధిత్వాన్ని కదా అటువంటి ఆత్మను తెలుసుకుని తెలుసుకుని ఏం చేయాలి సర్వలోక వ్యవహారాతీత జడవత్ లోకమాచరేత్ సో లోకముష్య జడవత్ ఆచరేత్ లోకం అంటే ద్వితీయ ఏకవచనం కదా లోకమును ఉద్దేశించి జడునివలే ఆచరణము చేయవలెను అంటే ఇప్పుడు దీని మీద ఒక ప్రశ్న ఉన్నది జ్ఞాని ఎలా ఉండాలి జ్ఞాని పండితుడిగా ఉండాలా మూర్ఖుడిగా ఉండాలా ఎలా ఉండాలి అంటే దానికి ఎలా ఏమని చెప్తారంటే జ్ఞాని ఫలానా విధంగా ఉండాలి అనే నిర్ణయం ఏం లేదన్నారు దానికి ఒక దృష్టాంతం చెప్పారు దృష్టాంతం దాని స్పిరిట్ తీసుకోండి మీకు నలుగురు ఉన్నారు శివరాత్రి నాడు ఈ నలుగురు కలిసి భంగు తాగారు ఈ ఉత్తర హిందుస్థాన్ దృష్టాంతం అది అక్కడ భంగు తాగుతారు భంగు ఎందుకు బలరాముడు తాగాడు అని దానికి కూడా దేవుడే వీడు మత్తుమందు పుచ్చుకుంటూ దానికి దేవుడితో ముడి పెడతాడు భంగు బలరాముని తాగాడు ఈ భంగు తాగి వాళ్ళు బృందావంలో ఈ భంగు ఉంటారు వీళ్ళు వీళ్ళందరూ బలరాముడినే కొని వాళ్ళు పూజిస్తారు వాళ్ళు కృష్ణుని పూజిస్తారు బలరాముడిని పూజిస్తారు అదో గోళ ఏం చెప్తాం దానికి సో బలరాముడు అవతారమా కాదా అంటే అవతారం వాళ్ళ వీళ్ళకి అవతారం అవుతాడు బలరాముడు ఈ బలరాముడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం వెరీ డిఫికల్ట్ ఐటో సో ఎనీవే ఈ బంగు తాగారు నలుగురు బంగు తాగిన వెంటనే ఒకడు ఏం చేస్తున్నాడంటే పాటలు పాడేస్తున్నాడు ఓ పాట తర్వాత పాడుకుంటూ పోతున్నాడు ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే ఓ మూలకోచంగా ఉన్న వచ్చి జపం చేసుకుంటున్నాడు బంగు తాగి ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే చెడవడా తిరుగుతున్నాడు ఎవాళ్ళను భంగు యొక్క ప్రభావం ఒక్కటే భంగు ఒక్కటే కానీ డిఫరెంట్ పీపుల్ లో డిఫరెంట్ లక్షణాలను బయటకు పట్టుకొచ్చింది ఈ జపం చేసుకునే స్వభావం గలవాడు వాడు సాత్వికుడు అంచేత వాడు భంగు ఏం చేసింది వాడిలో ఉండే సాత్విక ప్రవృత్తికి ఒక ఉద్రేకాన్ని కలిగించింది ఈ చెర కూడా తింటున్నాడు చూడండి వీడు రాజస్వుడు ఆ భంగి ఏం చేసిందంటే వాడిలో ఉండే రాజస్వ ప్రవృత్తికి బలాన్ని కలిగించింది ఈ నిద్రపోతున్నాడు వాడు తమస్వభావం గలవాడు అంచేత భంగి ఏం చేసిందంటే వాడిని ఆ తమో బాగా ఉద్రేకం పరిచేసి వాడు అలా గొర్రెట్టి నిద్రపోతున్నాడు సో ఈ విధంగా ఆత్మజ్ఞానము భంగు వంటిది అదొక భంగు లాంటిది ఆత్మజ్ఞానము వాడికి కలిగినప్పుడు ఒక జ్ఞాని మౌనంలోకి వెళ్ళిపోతాడు ఓ గుహలోకి వెళ్ళిపోయి మౌనంలోకి వెళ్ళిపోతాడు ఇంకొక జ్ఞాని వాగుతూ ఉంటాడు వాగడం అంటే ఏదో పాఠాలు ఉపదేశం చేస్తూ ఉంటాడు లోక వ్యవహారం చేస్తూ ఉంటాడు ఇంకో జ్ఞాని ఇంకో రకంగా ఉంటాడు మరో జ్ఞాని మరో రకంగా ఉంటాడు కాబట్టి జ్ఞానులందరూ ఏకరూపంగా ఉంటారనే వ్యవస్థ ఏమీ లేదు జ్ఞానుల ఆ జ్ఞాన ఆత్మస్వరూప సాక్షాత్కారము ఇన్సైట్ వచ్చే టైంలో వాళ్ళ యొక్క ప్రవృత్తి ఏ రూపంలో ఉంటుందో ఆ ప్రవృత్తి ప్రకటన అవుతూ ఫలానా విధంగా ఉంటారు అనేది లేదు కానీ ఒకటి మాత్రం కామన్ ఫర్ ఆల్ అదేమిటంటే జడవల్ లోకం ఆచరేతు లోకం దృష్టిలో లోకాన్ని ఉద్దేశించి జడు వలె అంటే ఏమిటి తమ స్వరూపాన్ని ప్రకటించకుండగా తమ యొక్క విద్య విద్యని కానీ తపస్సుని కానీ లోకానికి ప్రకటించకుండగా అలా అత్యంత సామాన్యులుగా ఉండిపోతారు జడవల్ లోకం ఆచరేది అసలు ఆత్మస్ ఆత్మజ్ఞానిని తలుచుకుంటేనే మీకు వెదర్ ఎలాగరే మీకు అలా ఉండదు అంత పవిత్రమైన సమాచారం మహాపవిత్రం ఆ ముండకోపనిషత్తులో ఏమని చెప్పారంటే భూతికామహ ఆత్మావిధం అర్చయ్యని చెప్పారు మనం చూసాం మంత్రం మీరు కనుక జీవితంలో అభివృద్ధిని కోరి మాట అయినట్లయితే మీరు ఆత్మవేత్తనే అర్చించండి అని చెప్పారు కాబట్టి జ్ఞాని యొక్క మహిమ ఇంతటిదే సాక్షాత్తు భగవంతుడే జ్ఞాని అంటే భగవంతుడికి ఇంకా వేరే ఏమీ తేడా సో ఓ ఒకటి ఉంది జ్ఞాని జ్ఞాని తాత్మేమో సంస్కృతంలో అలా ఉంది కరెక్టే జ్ఞానికి ఈశ్వరుడికి తేడా లేదు జ్ఞాని ఆత్కో మహేశ్వరుడు ఉండే అని ఎక్కడో వాక్యం జ్ఞానిని అరే ఎక్కడ ఉన్నాడు ఆ జ్ఞాని మహేశ్వరుడే అన్వేషిస్తాడు అంతటి మహిమాన్వితమైనటువంటిది ఆ బ్రహ్మజ్ఞానము ఆయన సర్వలోకం వ్యవహార అతీతుడుగా ఉంటాడు మీరు జ్ఞాని గురించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే జ్ఞాని దేన్ని విరోధించడు దేన్ని విరోధించడు అతీతుడుగా ఉంటాడు అన్నిటినే ఆశీర్వదిస్తాడు అతీతుడుగా ఉన్నాడు విరోధం పెట్టుకోడు ఇప్పుడు కుల నిర్మూలన సంఘం స్టార్ట్ చేయడం జ్ఞాని కుల నిర్మూలన సంఘం స్టార్ట్ చేయడం కులాలకు అతీతంగా ఉంటాడు వర్ణ ఒక ఆయన ఇంతకుముందు ఓ సంఘం ఒకటి స్థాపించాడు గుంటూరులో ఒక ఆయన మా చిన్నప్పుడు ఆ సంఘం ఏంటంటే వర్ణాశ్రమ ధర్మ రక్షణ పరిషత్తుని స్టార్ట్ చేసాడు జ్ఞానం అలాంటి పిచ్చి ఏం చేయడు వర్ణాలకు అతీతంగా ఉంటాడు వర్ణాలకు అతీతంగా ఉంటాడు వర్ణాలను రక్షించడం ఎవడు రక్షించ వర్ణాలు ఎలా రక్షింపబడుతుంది ఎవరి మటిక్ వాడు తన ధర్మాన్ని వేద బ్రాహ్మణుడు వేదం చదువుకుంటే వర్ణ వర్ణాన్ని రక్షింపబడుతుంది సహజంగా రక్షింపబడుతుంది ఇప్పుడు లంచాలని అవాయిడ్ చేసి సంఘం స్థాపించేవైనట్టు లంచం పుచ్చుకోవడం మానేస్తే సరిపడుతుంది ఏ సంఘాలు స్థాపించక్క అలాగా తమ ధర్మాలను తాము చేస్తుంటే రక్షింపబడతాయి అనివే జ్ఞాని దేనికి విరోధించడు సర్వానికి అతీతంగా మాత్రం ఉంటాడు అంచైతే జ్ఞాని ఏ సంఘాలు స్థాపించడు ప్రొటెక్షన్ ప్రొటెక్షనిజం ఉంటుంది అంటే దీన్ని మనం రక్షించాలి అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది అలాగే సమాజంలో ఇప్పుడు ఒక ఆయన నేను ఎరుగుతున్నాను పూర్వం తోలుబొమ్మలు ఉండేవి తోలుబొమ్మలు అవి క్రమంగా సమాజం నుంచి వెళ్ళిపోయాయి ఇది ఒక కళారూపము దీన్ని మనం రక్షించుకోవాలి అని ఒక ఆయన తోలుబొమ్మల పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టాడు ఆ తోలుబొమ్మలాట వాళ్ళందరినీ వాళ్ళకేమో ఏవో స్టైపంస్ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి వాళ్ళకి స్టైపెంట్లు ఇవ్వడం వాళ్ళు ఇంకా మంచి అందమైన తోలు తయారు చేసుకుంటూ ఆర్థిక సహాయం చేయడం గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత తోలుబొమ్మల వాళ్ళకి బిరుదలు ఇప్పించడం ఇలాంటివి ఏమో ఇది ఆయన చేశాడు కూడా ఓ కొన్ని ఏం చేసినా నిలపడలేదు ఆ ఆ తోలుబొమ్మలు ఆట వాళ్ళే వదిలిపెట్టేసారు వాళ్ళకే దాని మీద ఇంట్రెస్ట్ లేదు దాంతో ఆయనతో ఆయన స్వంతస్తుడయ్యాడో లేకపోతే ఏమో మొత్తాన్ని వదిలిపెట్టేసి నేను ఒక ప్రాచీన కళారూపాన్ని రక్షిద్దామంటే అది రక్షింపట్టలేదు నేను ఏం చేస్తామని విసిగెట్టి విండి పెట్టేసాను ఇలాంటి పిచ్చి పనులు జ్ఞానులు చేయరు అంటే వాళ్ళకి తోడు పొమ్మలాంటి విరోధమే ఉండదు కానీ జ్ఞానులు అలాగే ఏమీ చేయరు తర్వాత దీంతో రహస్యం ఉంటుంది దేన్ని మీరు విరోధిస్తారో వాళ్ళు ఇంకా గట్టి పడుతుంది ఎలా ఉంటారంటే జడ జడాచరణ చేస్తారు జడులా ఉంటారు ఎందుకు పనికిరాని వాళ్ళ ఉంటారు అది జ్ఞానం యొక్క ప్రత్యేకత అదైతే ఈ ప్రసంగం మరి కొంత చూద్దాం అదే నెక్స్ట్ క్లాస్లో ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవాశిష్యే శామ్